మాతృదేవోవ మన తల్లి తరువో మన మనఃపూజ మన జన్మ మునకా మధుమాధవీజ మన తల్లి తరువోజ మన మనఃపూజ మధు మాధవీజ మన తల్లి పద్యం మధురఖాద్యం మన తల్లి చిత్తము మధుర సాశయము మన తల్లి అంకము మధుర సాశయము మన తల్లి అంకము మధుర సాశయము మన దేహమాయుడిన్మ నడు పద్మము మన తల్లి చిత్తము మధుర గీతము మన తిల్గు పొత్తము మారుద్రిప్పటము మన తల్లి తరుబోజ మన మనఃపూజ మన జన్మమున కామె మధుమాధవీజ భక్తి టీవీ కళాభిమానులైన రసజ్ఞులైన ప్రేక్షక మహాశుయులందరికీ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు చెల్లిస్తూ అష్టదిగ్గజాలలో మరో ప్రముఖుడు ఆ మాటకొస్తే అందరికంటే ప్రముఖుడు తెనాలి రామకృష్ణుడు వెకటి కవిగా విశృతుడైన విశుద్ధుడైన కవి విశిష్ఠుడైన కవి ఆయన రచించినటువంటి పాండురంగ మహాత్యం మహాప్రబంధానికి మొదటి భాగానికి స్వాగతం పలుకుతున్నాం తెనాలి రామకృష్ణుడు అంటే చమత్కారం తెనాలి రామకృష్ణుడు అంటే ఉత్కంఠ తెనాలి రామకృష్ణుడు అంటే ఊహించని మలుపు ఇవి జనంలో బాగా నాటుకున్నటువంటి భావాలు కాబట్టి ఆయన సద్య స్ఫూర్తికి చమత్కారానికి ఉదాహరణప్రాయంగా నిలిచే ఒక మంచి చాటు చాటుపద్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం ఒకసారి కృష్ణదేవరాయల వారి ఆస్థానానికి కాకమాను నృసింహరాయ కవి అని ఒక ఆయన వచ్చాట ఆయన మంచి ఐదారు భాషల్లో పండితుడు కవి విద్వత్ కవి పండితులందరూ కవులు కాదు కవులు మాత్రం ఎంతో ఇంతో అయి ఉంటారు కానీ వారు పూర్తిగా పండితులు అని కొంత పాండిత్యం లేకుండా కవిత్వం సాధ్యం కాదు కానీ కవిత్వం స్పరిశ ఏమాత్రం లేకుండా పాండిత్యం ఉండొచ్చు అది వేరే విషయం ఈయన కవి పండితుడు రెండూ అయినవాడు ఆయన వచ్చి నా కవిత్వాన్ని వినండి మహారాజా అని వరుసపెట్టి పది పద్యాలు బ్రహ్మాండంగా వినిపించాడు కృష్ణదేవరాయల ఆనందించారు రాజు ఆనందించాక సభలో వారు ఎవరైనా ఆనందించకపోతే అదొచ్చి రాజకీయంతో ఇదే వచ్చే ఇబ్బంది రాజు మాటే ఇతరుల మాట అయి ఉండాలి తప్పదు సరే అలసాని కూడా తల నంది తిమ్మను అంతకంటే ముందే నందీశ్వరులాగే డూడు అనేసేశాడు ఇవన్నీ చూశాడు తెనాలి రామకృష్ణుడు ఆయనకి నచ్చలేదు ఆయన నచ్చకపోబట్టే తనాలి రామకృష్ణుడు అయ్యాడు నచ్చితే అలసని పెద్దనే అయ్యేవాడు ఈయన లేచాడు మహారాజా ఈ కాకమాను నృసింహరాజకవి కవిత్వాన్ని గురించి నేను నా అభిప్రాయం చెబుతాను అన్నాడు చెప్పండి చెప్పండి అందులో మనవాడు ఏం చెబుతాడో ఏ ఘనకార్యాల గుట్టు విప్పుతాడో అందరూ ఎదురు చూస్తున్నారు ఈయన లేచి పద్యం అందుకున్నాడు అల్లసాని వారి అల్లిక జిగి ముద్దు పలుకో పా అన్నాడట అందరూ ఆశ్చర్యపోయారు ఒక మాట అనడం పది మాటలు అనిపించుకోవడం తప్ప ఈ పెద్ద మనిషికి ఎవరిని ప్రశంసించడం తెలియదే ఈ నీళ్ళు బంగారంగాన ఒకవేళ కర్మకాలి ఎవరినైనా ప్రశూసించినా అందులో రెండో అర్థం ఉంటుంది అటువంటిది ఇంత నీరుగా ఇంత హాయిగా ఇంత నిష్కల్మషంగా అలసాని పెద్దన కవిత్వంలో ఉండే అల్లికి జిగిబిగి ముక్కుతితిమ్మన కవిత్వంలో ఉండే ముద్దు స్వయంగా తాను రచించినటువంటి పాండురంగ మహాత్మ్యం కావ్యంలో ఉండేటువంటి పదగుంభనం ఇవన్నీ కాకమాను నృసింహరాయ నీకే తగురా కాకమానురాయ నీకే తగురా అంటే అర్థం అంటాడా ఏమిటిది అని ఆశ్చర్యపోయారు సభ మామూలుగానే జరిగింది చాలా బాగా ప్రశంసించేవాయి తనాల రామకృష్ణ కవి అన్నట్టు మహారాజా మీకు అభ్యంతరం లేకపోతే ఇంకోసారి చదువుతానండి పద్యం అన్నట్టు ఏదో కొంపలు అనుకున్నారు అందరం చదవయ్యా చదవయ్యా అన్నారు అప్పటికి కాకమాను నృసింహరాయ కవికి ఇంత గొప్పగా పొగిడేసరికి గర్వం వచ్చిందండి వచ్చి ఆయన కూర్చున్న ఆసనం ఉందే నగూ కొయ్య సింహాసనమే కదా అందుకని ఇలా ఇలా ఇలా రాస్తున్నట్టు ఇలా చాలా గర్వంగా ఇలా రాస్తున్నాడు అంతే ఆయన అలా రాస్తూనే ఉన్నాడు వీపు ఆ కొయ్యకు రాస్తూనే ఉన్నాడు ఈయన పద్యం అందుకున్నాడు రెండోసారి చదువుతున్నాడు అదే పద్యాన్ని ప్రేక్షకులు ముఖ్యంగా పిల్లలు గమనించండి ఒక పద్యాన్ని ఒకలా చదివితే ఒక అర్థం రెండోలా చదివితే ఇంకో అర్థం రావడం ఆంధ్ర సాహిత్యంలోనే ఉన్నటువంటి అపూర్వమైన విషయం ఇతర దేశాల సాహిత్యాల్లో కనపడది ఇక్కడ మనకు ఆ ప్రజ్ఞ ప్రత్యేకత ప్రత్యేకంగా ఉంటుంది ముక్కుతిమ్మనార్యు ముద్దు పలుకు పాండురంగ విభుని పద గుంభనంబునో కాక మానురాయా ఇందాక చదివినట్టే ఉంది కానీ దీన్ని మార్చి చదివిన విధానం ఏమిటంటే అల్లసాని అల్లిక జిగి బిగి ముక్కుతిమ్మ పాండురంగ విభుని పదగుంభనంబును కాక మానురాయా అనేసరికి సభ గోళ్లు ఇవి మూడు కాకమానురాయ నీకే తగురా కాకమాన ఆయన ఇంటి పేరు నృసింహరాయుడు ఆయన పేరు సరే నృసింహరాయుడులో రాయుడు ఒకటి పద్యంలో పెట్టాడు పేరెంతా పద్యంలో పెట్టడం సాధ్యం కాదు కదా చిన్న పద్యం అందులోను ఆట వెళ్ళది అందుకని అన్నాడేమో అది కాదు అర్థం ఈ మూడు కాక మానురాయ అంటే నువ్వు కూర్చున్న సింహాసనానికి ఎలా ఎలాగ ఒళ్ళు కోవీక్ కోడకి రాసుకోవడం బాగా తేటబుట్టి ఇది మాత్రమే నీకు తగిందరా అబ్బాయి అంతేగాని మా కవిత్వాల్లో ఉండే అల్లికి జిగిబిగి కానీ పదగుంభనం కానీ మొద్దు పలుకు నీకు ఏమీ లేదు నీది ఒట్టి అని తెలిచేసినట్టయింది ఇది తెనాల రామకృష్ణుని యొక్క కవితా చమత్కారం సద్యస్ఫూర్తి రెండన్సుల కత్తిలంటే ఆయన నాలుక పదును ఇది సరదాకి చెప్పుకున్న సన్నివేశమైన ఇటువంటివి ఇంకా గంభీరమైనవి పద గుంభనానికి సంబంధించినవి వికటకవిత్వం అంటే ఏమిటో మనకి తెలియజెప్పేవి పద్యాలు చాలా వస్తాయి పాండురంగ మహాత్మ్యంలో ఈ మహాకవి జననం తెనాలి తాలూకా గారలపాడు గ్రామంలో జరిగింది ఆ ప్రాంతం ప్రాంతం అంతా పునీతమైంది మహాకవి జన వాళ్ళ అందుకని ఇతన్ని మొదటి నుంచి గార్లపాటి రామకృష్ణుడు గార్లపాటి రామలింగడు అనే అనేవారు తెనాలి ప్రాంతం నుంచి విజయనగరం ప్రాంతానికి వలస వెళ్ళాక అప్పటి నుంచి తెనాలి నుంచి వచ్చాడు కాబట్టి తెనాలి రామలింగుడు ఎప్పటికీ మనకు కొన్ని ప్రాంతాల్లో చూడండి తూర్పు నుంచి కులం వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని తూర్పుగాపులు అంటారు పెద్ద కాపులు తూర్పు కాపులని కాపుల్లో రెండు రకాలు ఉన్నాయి ఆ ఊళ్ళో ఉండేవాడు కాకుండా తూర్పు తూర్పు కాపులు అంటారు అలాగే పడుమటి కాపులని తెలగాణ్యం బ్రాహ్మణులు అంటారు తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చేరి ప్రాంతానికి ఇలాగ ప్రాంతాన్ని బట్టి వెలనాటి బ్రాహ్మణులు అంటారు వెలనాట్లు అంటారు వెలనాడు ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి వచ్చిన వాళ్ళు పాకనాటి బ్రాహ్మణులు అంటారు అలాగే తెరాలి రామకృష్ణ కవి అలా వచ్చింది తల్లి లక్ష్మమ్మ తండ్రి రామయ్య భార్య పేరు కమలాంబ ఈ వివరాలైనా మనకి లభిస్తున్నాయి ఆనందం ప్రాచీన కవులకు సంబంధించి వివరాలు అసలు దొరకవు ఎందుకంటే వాడు ఎక్కడ ఏమీ రాయరు కవిత్వం తప్ప ఇంకేమి రాయరు వాడు మనం ఇవాడు అలా కాదు అసలు రాసే కవిత్వం ఏమో మూడు పంక్తులు వీరి పరిచయం ఏమో ముప్పై పంక్తులు ఫోటోతో సహానం ఇది మళ్ళీ తనది కాకుండా ఎవరన్నా కొట్టేస్తారేమో బెంగ అంత సీన్ ఆ కవిత్వానికి లేదు అయినా ఆయనకు ఆ నమ్మకం ఉంది ఎవరు సొమ్ము వారికి బాగుంటుంది కదండి కాకి పిల్ల కాకి ముద్దని ఆనాటి కవులకు ఆ చింత లేదు మన కవిత్వం బతికితే చాలు మన పేరు చెప్పుకోపోయినా పర్వాలేదు ఆయన వీళ్ళు పుస్తకం చివరు కూడా నేను రాశాను రాసేవారు కాదు ఒకటి రాసేవాడు ఒకటి మానేసేవాడు అసలు ఆ విషయం వచ్చేది అంత విచిత్రంగా నిస్వార్ధంగా జీవించిన కవులు అంటే కానీ ఈయన గురించి కొన్ని వివరాలు తెలుస్తున్నాయి పదిహేను వందల ఈ మహాకవి జన్మించి పదిహేను వరకు జీవించాడు సుమారుగా డెబ్బై సంవత్సరాల ప్రాయం ఆయన జీవించాడు అని తీర్మానించాడు ఇలా తీర్మానించాక మీరు చూడండి పదిహేను వరకు కృష్ణదేవరాయలు పరిపాలన చేశాడు ఆయన పదిహేను వందల సింహాసనం అధిష్ఠించి పదిహేను వరకు ఇరవై సంవత్సరాలు ఆయన జీవించాడు ఆయన జీవించిన కాలంలో ఇరవై ఐదు సంవత్సరాలు బ్రతికినటువంటి తెనాలి రామకృష్ణుడి ప్రసిద్ధమైన కవి ఆనాడు కవి పోషకులకి ప్రధానమైన స్థానమైన కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండకుండా ఉండడం సంభవమేనా కాదు ఇతను కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడు కానీ మొదటి నుంచి లేడు చివరిలో మూడు నాలుగేళ్లు ఉండి ఉండవచ్చును అని తీర్మానించారు అందువల్ల మనం కూడా హాయిగా అష్టదిగ్గజాలలో ఒకడు అనేటువంటి విషయాన్ని నిస్సందేహంగా నిస్సంకోచంగా నమ్ముదాం కాకపోతే చివరి కాలంలో ఉన్న చాలు మూడేళ్ళు ఉంటే నాలుగేళ్లు ఉంటేనేమిటండి ఆ ఉన్న కాలంలో మంచి విజృంభించడం లేదా అది కావాలి కానీ మనకి ఇన్నేళ్ళు సర్వీసు చేసేయడానికి హెడ్ మాస్టర్ డిగ్రీ కాదు కదా ప్రమోషన్ గురించి ఆలోచించడానికి అందుకని అలా ఆలోచించక్కర్లేదు అయితే ఈయన మొట్టమొదట ఉద్భటారాజ్య చరిత్రాన్ని శివపరమైన కావ్యాన్ని రచించి తర్వాత ఘటికాచల మహాత్యాన్ని రచించి తర్వాత కొంచెం ప్రాయమెంతకు మిగుల కైవ్రాలకుండా కాశికాఖండమును మహాగ్రంథమేను సంతరించితి అని శ్రీనాథుడు చెప్పినట్టుగా పెద్ద వయస్సు వచ్చాక పరిపక్వమైన మనస్థితి వచ్చాక రచించిన మహాకావ్యం మహాప్రబంధం పాండురంగ మహత్యం అందుకే ఈ మూడింటిలోనూ కూడా అది బాగా జనాదరణ పొందింది అది బాగా నిలబడింది ఇప్పటివరకు కూడా తనాల రామకృష్ణుడు ఒక పక్క చలోక్తులు అయితే ఇంకో పక్క పాండురంగ మహత్యం అసలు ఇదే మనం పరిశీలించినటువంటి పారిశ్రమ చెలోక్తురిగా ఉంది అవి విసిరడానికి మనబోటిగాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ పాండురంగ మహాచన్ లాంటి కావ్యం రాయగలగాలి కదా దానికి ఆ మహానుభావుడు సరిపోతాడు ఆయన పదిహేను ప్రాంతాల్లో ఈ కావ్యాన్ని రచించాడు అన్నారు ఎందుకంటే ఇందులో వసు ప్రస్తావన ఉంది రాయల కాలం ఇతర కావ్యాల ప్రస్తావన ఉంది ప్రధానంగా ఆముక్త ప్రస్తావన ఉంది కాబట్టి ఆముక్త రచించాక వసు రచించాక దీన్ని రచించాడు అని తీర్మానం చేశారు ఆ రకంగా పదిహేను వందల డెబ్బై ప్రాంతాల్లో ఈ కావ్యం రచింపబడింది అనేది కూడా మనం లెక్కల్లోకి తీసుకుందాం ఈ కావ్యాన్ని గురించి పరిశోధన చేసిన ప్రముఖుల పేర్లు కూడా కొన్ని మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి ముఖ్యంగా మహాపండితులు బులుసు వెంకటరమణయ్య గారు కాళహస్తి మహత్యానికి ఇతర కావ్యాలకి అన్నింటిలో టూప్ టీకలు ఈ పాండురంగ మహత్యానికి కూడా టూప్ అని నేను సాహసించి అనగాని పర్వాలేదు కాస్త కొంచెం విస్తృతమైనటువంటి టీకనే వ్రాశారు ప్రతిపదార్థాన్ని అది మన వ్యాఖ్యానానికి అది కూడా కారణమవుతోంది వారికి వారి వంశీకులకి అందరికీ కృతజ్ఞతలు ఆ పైన గారు భగవద్వంశ సంభూతులు సద్గురువుగా ప్రపంచమంతా ఆరాధింపబడుతున్నవారు ఈకే ఈకే అనే పేరు మీద వారు పిహెచ్డీగా తీసుకున్న ప్రధాన అంశం ఈ పాండురంగ మహత్యమే తనాల రామకృష్ణుడు గురుతులు పరిశీలననే వారు తీసుకున్నారు వారి గ్రంథంలో ముఖ్యంగా వెఠల సంప్రదాయాన్ని గురించి దాంట్లో ఉండే విశేషాలను గురించి చాలా బాగా చెప్పారు తనాల రామకృష్ణుని శైలి పదగుంభనం వెకటత్వం అంటే ఏమిటసలు అది హాస్యమా కాదా ఈ విషయాలన్నీ బాగా చర్చించారు సోదాహరణంగా చర్చించారు తెనాలకు చెందిన రవీంద్రనాథ్ గారు ఇటీవల కాలంలో ఈ పాండురంగని మహత్వంతో పాటుగా ఘటికాచల మహత్వం ఉత్పటారాచ్య చరిత్రను కూడా తీసుకుని వీటి మీద శాస్త్రీయమైన పరిశీలన చేశారు ఇందులో పేర్కొనబడిన మొక్కలు ఏవేమిటి ఎక్కడెక్కడ ఉన్నాయో అవి ఎందుకు ఉపయోగపడతాయి అసలు ఈ గుట్టలు కొండలు పర్వతాలు నది నదీ నదాలు ప్రాంతాలు ఊళ్ళు ఇవి ఎక్కడివి ఇందులో పేర్కొనబడిన కులాలేమిటి వారి వృత్తులేమిటి వారి ప్రవృత్తులేమిటి ఈ సాంఘికమైన విషయాల మీద ఎక్కువగా వీరు శాస్త్రీయమైన పరిశోధన చేశారు వారికి మనం కృతజ్ఞతలు చెల్లించుకోవాలి అలాగే ప్రత్యేకించి వికటత్వముదారత అనేటువంటి మాట ఒకటి ఉంది ఆ వికటత్వాన్ని గురించి కూడా కొంతమంది ప్రత్యేక పరిశోధనలు చేశారు వారందరికీ ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా భక్తి టీవీ తరఫున నా తరఫున కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఒక ప్రధానమైనటువంటి అంశం తెనాల రామకృష్ణుడి మీద ఉన్న ఆరోపణ ఈయన మొదటి పేరు తెనాలి రామలింగుడు అనంతరకాలంలో తెనాలి రామకృష్ణుడుగా మార్చుకున్నాడు ఇది పూర్తిగా పొరపాటు అని అనడానికి అవసరమైనటువంటి సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి అందులో ప్రధానమైనది వల్లూరు నరసింహ ఆయన నాగ్నజిత్తి పరిణయం అని ఒక కావ్యాన్ని రచించారు ప్రబంధాన నాగ్నజిత్తి పరిణయం అందులో తెనాలి రామలింగడే పాండురంగ మహాత్వాన్ని రచించాడు తనాలి రామకృష్ణుడు అని ఆయన వాడలేదు గ్రంథం మీద తెనాలి రామకృష్ణ కవి ప్రణీతం అని ఉంది తనాలి రామలింగ కవి ప్రణీతమని ఉండడం వల్ల ఈయనే కోసం మతం మార్చుకున్నాడని తాతాచారులు గారికి భయపడి మతం మార్చుకున్నాడని అన్నారు అసలు తెనాలి రామకృష్ణుడు తత్వం ఎవరికి భయపడే తత్వంగా ఆయన అమ్మవారికి భయపడలేదు ఆయన ఏం భయపడతాడు అది జరిగేది కాదు ఇది ఒక వీరసింహన్ లాంటికి ఒక ధైర్యవంతులైన కవి కావ్యాన్ని మనం చెప్పుకోబోతున్నాం ఈ పిరికి మాటలు మనకు అనవసరం ఆయన ఎవరికి భయపడి ప్రలోభపడి మతాలు మార్చుకోలేదు స్పష్టంగా ఆయనకి తెనాలి రామలింగడు తనాలి రామకృష్ణుడు రెండు పేర్లు పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు కొనసాగాయి కొంతమంది తనాల రామలింగడు అనేవారు కొంతమంది తనాలి రామకృష్ణుడు అనేవారు ఈ వల్లూరు నరసింహ కవి నాగ్నజిత్తి ప్రణయంలో రామలింగడే ఆ పేరు మీదనే పాండురంగ మహత్సం రచించేవాడు అనడానికి వీలుగా ఆ లింగ శబ్దానికే అనుప్రాసలు చాలా వాడి పదహారు రకాల ప్రాసల వాడి భజున చెప్పారు రంగుగ పాండు మెలంగునే రుపు కడంగు అభంగ సద్యోలింగుని రామలింగ శిలింగ కళానిధి నిం భ అని సున్నా బిందుపూర్వక గకారాలు పదహారు అంగల వాడాడు మొత్తం మీద ఇంత ప్రసిద్ధుడైన కవి గురించి పదహారు అంగలైనా వేయకపోతే ఎలాగండి రంగుగా పాండురంగని తెరంగెరంగరంగునెరంగ పాండురంగ మహాప్యం అనేటువంటి ప్రబంధాన్ని ఎలా రచించాడయా రచించి వేట్కమీరంగ చలోక్తురపురంగు హోరంగు ఈకవే రాజులుని తన చలోక్తులతో నవ్వించేవాడు అని స్పష్టంగా చెప్పాడు కాబట్టే తెనాల రామకృష్ణుడిని పూర్తిగా హాస్యకివి అనడం ఎంత తప్పు ఆయన జీవితంలో హాస్యమే లేదు గాంభీర్యమే తప్ప అనడం కూడా అంతే తప్పు కవిత్వంలో ఆయన చాలా గంభీరుడు జీవితంలో చాలా చమత్కారి ఇలాంటి వాళ్ళని అప్పటికీ ఎప్పటికీ కూడా చాలా చూస్తాం ఆయన కవిత్వంలో కూడా ఆ పాటి చమత్కారం కనిపిస్తూనే అయితే చమత్కారం ప్రధానంగా హాస్యం ప్రధానంగా రాసినటువంటి కావ్యం కాదు పాండురంగ వికటకవి అంటే కూడా అర్థం వేరు మనం చెప్పుకుంటున్నాం త్వరలో కాశ్యకవి అని కాదు దానికి కేవలం జోకర్గా బతుకుదామని ఏదో నాలుగు సులోక్తులు విషయం లవించుకుందామని బతికేసిన వాడు కాదే ఆయన పేరు మీద చాలా కథలు కల్పితాలుగా వచ్చేసి కొంత అప్రతిష్ట కూడా ఆయనకు దానివల్ల వచ్చింది ప్రతిష్ట కంటే ఎక్కువ నన్ను అడిగితే కానీ ఆయన జీవితంలో ఈ చలోక్తులు విసరడం తాను నవ్వడం పది మందిని నవ్వించడం కుటుంబంలోనైనా సరే రాజ్యసభలోనైనా సరే పురమేనా అంతఃపురమేనా అంత నవ్వుతూ నవ్వు నవ్విస్తూ బతికించిన మహాయోగి మహాకవి అని మనం గ్రహించాల విషయం అందుకని చలోక్తులను రుపుగరంగా నునొచ్చు హొరంగు లింగిముట్టంగా ఆకాశాన్ని ముట్టాడు ఆ విషయంలో అంటే ఆ కాలంలోనే ఇంత గొప్పవడం మరొకరు లేడు ఇంత హాయిగా ఇంత నవ్విస్తూ పద్యాలు చెప్పేవాళ్ళు చమత్కారాలు విసిరేవాళ్ళు సజ్యస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళ మీద చలోక్తులు వేసేవాళ్ళు అంతటి లేడు అని చెప్పారు మెలంగు నేర్పు కడంగలంగి నేర్పుగా అంటే నొప్పింపగా తాను అవ్వక తలలో నాలుకలాగా చరిగ్గా సరిపోతుంది తెనాలరామకృష్ణుడికి తలలో నాలుకని మీరు గమనించండి పైన పదహారు పళ్ళు ఉంటాయి కింద పదహారు పళ్ళు ఉంటాయి మాట్లాడినంతసేపు ఈ నాలుగు ఈ ముప్పై రెండు పళ్ళని ఉంటుంది పైగా ఈ పళ్ళు అని సామాన్య పళ్ళు కావు ఆపిల పళ్ళు కావు నోట్లో ఉండే పళ్ళు కూరపళ్ళు కోసి పళ్ళు ముక్కు పళ్ళు మూతి పళ్ళు రకరకాల పళ్ళు ఉన్నాయి ఇవన్నీ దీని కింద నాలుక దెబ్బతో కట్ అయిపోతుంది ఇంక అనుమానం వెళ్ళా కానీ నాలుకి ఎంత జాగ్రత్త ఇచ్చారంటే భగవంతుడు నరలేని నాలుకి ఉరికే నెత్తుటి ముద్దకి ముప్పై రెండు పళ్ళనే అస్తమాను తాగుతూనే ఉంటుంది మాట్లాడుతూ ఉంటే కానీ ఏ పంటి కింద ఎప్పుడూ పడదు ఒకసారి పడింది అంటే నాలుగు కరుచుకున్నావు అనుకుంటాం ఏడాది వరకు మళ్ళీ పడదు అది తలలో నాలుకలా ఉండడం అంటే నేను ఈ సమాజంలో బతకలేను నేను ఇంట్లో ఉండలేను అని వేరే మాటలు మాట్లాడడం కాదు ఏ ఇంట్లోనే నువ్వు ఉండాలి ఏ సమాజంలోనే నువ్వు బతకాలి నీ చుట్టూ దుర్మార్గులు ఉన్నా నువ్వు బతకాల్సింది నీకు పనులు తప్పవు ఫలానా వాళ్లే ఉండాలంటే నీ చుట్టూ ఉండరు బోళ్ళు కార్యాలయాల్లో పనిచేస్తున్నావు ఇంట్లో ఉంటున్నాం సమాజంలో ఉంటున్నాం రకరకాల ప్రవృత్తులు అందరితోనూ మన పని మనం చూసుకోవాలి కానీ ఎవరి వల్ల మనకు అపకారం జరగకుండా జాగ్రత్త పడాలి హాని జర జరగకుండా అది నాలిక నుంచి మనం నేర్చుకోవాలి అందరితోనూ మన పనులు మనం తప్ప వీడు ఇలాంటి ప్రవృత్తి కలిగిన వాడు కాబట్టి వీడితో ఎలా ఉండాలో నువ్వు నిర్ణయించుకో అంతే కానీ ఆఫీసులోంచి తీసేయమంటే ఎలాగ నీ గురించి వాడు మహాప్రజ్ఞావంతుడు వాడికి వంకర లక్షణం ఉంటే ఉండొచ్చు తీసేయరు అది అంత ప్రజ్ఞ కలిగిన వాడితో ఆ ప్రజ్ఞను మాత్రం ఉపయోగించి వాడి వంకర లక్షణాన్ని మన మీద ప్రదర్శించకుండా జాగ్రత్త పడడమే నాలుగు లక్షణం సరిగ్గా తనాలి రామకృష్ణుడు నేర్చుకున్నటువంటి లౌకికము లౌక్యము బ్రతుకుతెరువు ఏదైనా అనండి అదే అది ఆయన నేర్చుకున్నాడు మనకి నేర్పుతున్నాడు కావ్యం ద్వారా ప్రతి పదంలోనూ ప్రతి పద్యంలోను ప్రతి వాక్యంలోనూ మనం చూస్తాం ఆ విషయం ఈ కావ్యం చదివితే వింటేనండి ఎన్ని భాగాలు ఉంటాయి భాగాలు బ్రతుకు తెరువు బాగా అలవాటు అవుతుంది చివరికి ముక్తి ఎలాగో దొరుకుతుంది ఈ రెండు ఏకము పరము రెండూ సాధించగలిగినటువంటి గొప్ప కావ్యం పాండురంగ మహర్షు అటువంటి వాడు నింగి ముట్టంగా ముట్టంగు నేరుపు కడంగలంగు చలంగు అభంగ సద్యశోలింగుని అభంగమైనటువంటి కీర్తి కలిగిన వాడు అడ్డు ఆపులేని కీర్తి అంటే ప్రపంచమంతా వ్యాపించింది ఆయన కీర్తి అనుమానమేం లేదు అని రామలింగ శశిలింగ కళ ఈ మాట జాగ్రత్తగా గమనించిన శశిలింగుడు అంటే చంద్రుడు చిన్నముగా కలిగిన వాడు శివుడు శశిలింగ కళానిధి శివ కళానిధి అంటే శైవమత రహస్యాలు బాగా తెలిసినవాడు ఆయన పాండురంగ మహత్సం రాయడం విచిత్రం కాదు ఏమీ విచిత్రం లేదు అని అడిగితే ఆయన ఉద్భట రాజ్య శైవమత కావ్యంగా బ్రహ్మాండంగా రాశాడు పాండురంగ మహత్యం విష్ణుభక్తి పరంగా అంతకంటే బ్రహ్మాండంగా రాశాడు మొత్తం మీద విఠల సంప్రదాయం మనం ముందు ముందు మరింత వివరంగా చెప్పుకుంటాం శైవతత్వానికి వైష్ణవ తత్వానికి శాక్తీయతత్వానికి కూడా అతీతమైనది ఈ మూడింటినీ తనలో ఇమిడించుకున్నటువంటి గొప్ప అద్వైత సంప్రదాయంగా మనం చెప్పాలి దాన్ని అటువంటి విఠల సంప్రదాయాన్ని మనకు ఆయన అందించాడు అంత తెలివైనటువంటి వాడు అలాగే ఆయన రచించిన కావ్యాలు మూడింటిలో ప్రధానమైంది పాండురంగ మహత్యం ఇక పాండురంగ విభిణి పదగుంభనము అన్నారు కదండి ఏమిటి పదకుంభనం అంటే పదకొంభనం అంటే ఊరికే పదాలు గుప్పించడం కాదు సమాసాలు గుప్పించడం కాదు నిగూఢంగా పదాన్ని ప్రయోగించడం అంటే ఆ పదం యొక్క అర్థం నిఘంటువులో ఉండేటువంటి అర్థం సరిపోదు ఆ సందర్భాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించి పదం యొక్క అర్థం తెలుసుకోవాలి అలాగే భావగర్భితంగా పదాలని ప్రయోగించడం కేవలం పై పైన చూస్తే అర్థం బోధపడదు ఆ సందర్భాన్ని భావాన్ని బట్టి అందులో ఉండే గర్భితమైన అంటే లోపల ఉన్న భావాన్ని గ్రహించగలగాలి అంత ప్రౌఢంగా ఉంటాయి అందుకే పాండురంగ విభిని పద అలాగే వ్యర్థ పదం అనేది ఈయన పద్యాల్లో ఉండదండి అసలు పోలిన్ వలిన్ పురి అనే పద్యాలు మొదలు పెట్టడం మధ్యలో కూడా పదాలు రాకుండా చూసుకుంటాడు అంటే రచనా కళ కవిత్వంలో వస్తుకళ భావకళ రచనా మూడు ఉంటాయి వస్తుకళ అంటే ఊరికే వస్తువుల్ని పెరిచినట్టుగా పదాలు పెర్చడం వ్యక్తుల పేర్లు గ్రామాల పేర్లు ప్రాంతాల పేర్లు వరుసగా ఆ చెప్పడం వస్తుకళ ఈ వస్తువులను చెబుతూనే చివరిలో ఒక భావకతను ప్రదర్శించడం భావకళ తెక్కినగారి కవిత్వం అలా ఉంటుంది ఈ రెండింటినీ మించింది నేను అడిగితే రచనాకళ ఆ రచనాకళ వసుచరుత్రలో కనపడుతుంది మళ్ళీ పాండురంగ మహత్యంలో కనపడుతుంది ప్రతి పద్యాన్ని నగిషీలు చెక్కినట్టుగా తీర్చిదిద్దడం మంచం ఉరికే మామూలుగా చేసేసి నాలుగు పట్టీలు బిగించి నాలుగు కోళ్లు కొట్టేస్తే మంచం అయిపోయిందండి కానీ పట్టి మంచం పందిర్ మంచం అనగానే ఎన్ని నగిషీలు చెక్కుతారు పువ్వులు లతలు తీగలు దేవుడు బొమ్మలు అందులో మళ్ళీ మన్మధ చిత్రాలు ఎన్నుంటాయండి మరి ఎందుకంటే దంపతులు పడుకునే మంచం అది ఉరికే నాలుగు బిగిస్తే ఎలాగా అందుకని రసజ్ఞత కోసం రసపారవశ్యం కోసం దాన్ని చాలా అందంగా చిక్కుతాడు పద్యాలు కూడా ఈయన అలా చెక్కుతాడు అందుకే వ్యర్థపదం అసలు ఉన్నది పైగా సమాస ఘటనలో అందివేసినటువంటి విచిత్రమైనటువంటి సమాసాలు కూర్చుతాడు ఇది పద తప్ప ఊరికి గుంభనం అంటే గుప్పించడం అనే అర్థంలో చెప్పగలి గుంఫనం కంటే గుంఫనం ఆ మాట గ్రహించే ఊరికి కాదు ఇది గుంభనంగా ఉండ రహస్యం ఉంటుంది కానీ గుంఫనం కూడా ఆ పదమును కూర్చడంలో ఉండే నేర్పు అలాగే వికటకవి వికటకవి లోకంలో ఈయనకి బాగా పేరు ఉంది సరదాకు ఒక మాట ఏమిటంటే ఇట్టిని చదివినా అట్టిని చదివినా ఒకటే అని వికటకవి అంటారు ఇలాగ కొన్ని ఇతర పదాలు కూడా చెబుతారు సరే అవన్నీ పక్కన పెట్టండి అసలు వికటకవికి అర్థం హాస్యకవి కాదండి తెనాల రామకృష్ణుడు వికటకవి అనగానే హాస్యం అనుకోండి వికటత్వం అంటే హాస్యం కాదు వికటత్వం ఉదారత అన్నారు విద్యానాథుడు రచించినటువంటి ప్రతాపద్రీయం అలంకార శాస్త్రంలో చాలా స్పష్టంగా వికటత్వాన్ని నిర్వచించారు ఉదాహరణలతో సహా వికటత్వం ఉదారత వికటాక్షర బంధత్వం ఆర్యైకి ఔదార్యం ఇష్యతి అన్నారు అక్షరాలను వికటంగా కూర్చడమే బంధించడమే పెద్దవాళ్ళు ఔదార్యం అని పేర్కొంటున్నారు ఔదార్యం అంటే ఔదారస్య భావం ఉదా ఔదార్యం అంటే ఏదో దానం చేయడానికి కూడా అంటారు ఇక్కడ దానం గురించి ఇక్కడ శబ్ద శబ్ద ఆదానం శబ్ద ప్రదానం శబ్ద విధానం ఇవన్నీ కలిపి ఔదార్యం అనే మాటలో కూర్చబడ్డాయి ఇక్కడ అంటే ఏ పదం ఎక్కడ ఉండాలి ఏ అక్షరం అక్షరం మీద కూడా శ్రద్ధ చేసి క చ ట త ప వీట్ల పరుషాక్షరాలు అంటారు గజర దెబ్బల పరుషములు గజర దెబ్బల సరళములు అందుకని వీటిని ఎక్కడెక్కడ ప్రయోగించాలి అలాగే తత్స్య నర్తన బుద్ధ్యుత్పాదక పద అంటే ఆ అక్షరాలు ప్రయోగించడం ఒక నర్తకీమణి వేదిక మీద నాట్యం చేస్తూ ఉంటే ఎటువంటి విన్యాసం విలాసం స్ఫురిస్తుందో తెనాల రామకృష్ణ నేపధ్యాలలో అక్షర విన్యాసం అలా ఉంటుంది మనం ముందు ముందు చూస్తాం అది వికటత్వం తప్ప హాస్యం వికటత్వం అని ఎక్కడా పైగా వైశిత్ర్యం నతిపాద్యంతే యథాశూన్యా పదక్రమాహ అని చెబుతూ వాక్ పదాల నాడక ఎలా ఉంటుందంటే ఇతని ఇతని రచనలో పశ్చాదివ గతిచ పురస్థాదివ వస్తునహ అని ప్రతాపరుద్రయంలో స్పష్టంగా చెప్పారు అంటే ముందు వస్తువులు నాట్యం చేస్తూ ఉంటే ఇతని పదాలు పదాల నాట్యం ఆ వస్తునాట్యాన్ని మనకు చూపిస్తూ ఉంటాయి ఆ పదనాట్యాన్ని పద శబ్దనర్తనాన్ని మనం గమనిస్తే ఆ వస్తువు మన కళ్ళ నాట్యం ఆడుతుంది అటువంటి గొప్ప నాటకీయతని నర్తన విన్యాసాన్ని ప్రదర్శించిన వాడు పైగా అతి ప్రౌఢత్వం పరుషాక్షర వికట బంధత్వం ఉచ్యతి అన్నారు అతి ప్రభుణత్వమైనటువంటి రచనటువంటి పరుషాక్షరాల్ని కఠినంగా కనిపించే అక్షరాలను కూడా వాటిని ఉంచవలసిన స్థానాల్లో ఉంచి పదాలు కూర్చితే ప్రయోగిస్తే ఖచ్చితంగా అది వికట కవిత్వం అవుతుంది అంటే వికట కవిత్వం అనేది బంధకవిత్వంలాగా గర్భకవిత్వంలాగా అతృత కవిత్వంలాగా ఆశుకవిత్వంలాగా ఒక కవిత శాఖ తప్ప కేవలం జోకులు వేయడం వికట కవిత్వం కాదు అంతే తనాల రామకృష్ణుడు గురించి జోకర్ కవి అని ఉండేటువంటి అభిప్రాయాన్ని పక్కన పెట్టుకుని మహాగంభీరమైనటువంటి ప్రబంధ కవి అదే సందర్భంలో ఉక్తి చమత్కారం బాగా ప్రయోగించేటువంటి కవి ఈ రెండింటినీ మనం దృష్టిలో పెట్టుకుని మనం కావ్యంలోకి ప్రవేశిద్దాం ఇది కేవలం ఉపోద్ఘాతం